నీవు సర్వసముడవు నీవు దేవదేవుడవు ఈవల నా గుణదోషాలెంచనికనేలా పువ్వులపై కాసీ బొరిముండ్లపై కాసీని ఆవల వెన్నెలకేమి హాని వచ్చినా పావనుల నటుగాచి పాపపుంజమైన నన్ను కావగా నీ కృపకును కడమయీనా గోవు మీద విసిరీ కుక్కమీద విసిరీనీ పావనపు గాలికిని పాపమంటినా దేవతల రక్షించి దీనుడనైనా నాకు తోవజూపి రక్షించితేలజుని ఇంట నుండి కులహీనుని ఇంట నుండి ఇలాలో ఎండకు ఏమి హీనమయీనా వలసిశ్రీవేంకటాద్రి వరములు ఇచ్చి నాలో నిలిచి వరములిచ్చినేడు అవవే